అతిశయ ఆయన అమ్మ అన్ని గుణాలు ఉంటాయి సరస్వతీదేవి ఆయన ఆమె తన ప్రజ్ఞనంతా ఉపయోగించి ఆ పరమాత్మ యొక్క గుణములను కొనియాడుతూ ఉన్నది ఇంకా ఆవిడు కూడా దండం పెట్టేసింది వల్ల కాదు ఇన్ని గుణములను వేయలేకపోతున్నాను అని ఆమె దండం పెట్టింది పరమా విష్ణువు మహావిష్ణువుకి అన్ని గుణములు అనంతమైన గుణములు కదా విన్నారా ఇదంతా ఇప్పుడు నేను చెప్పిన పురాణం విన్నారా ఆ గుణములు కాదండి మహాశయ అర్థమైందండి ఆ గుణములు కాదు ఇది ఇది ఓ చోట శంకరులో ఏమన్నారు ఏడో అధ్యాయంలో ఉన్నట్టు గుర్తు నాకు గుణ పదం అన్నారు అక్కడ టెక్నికల్ వర్డ్ అది ఆ పారిభా పరిభాష ఏమిటో ఆ పరిభాష చెప్తా చూడండి ఇప్పుడు ఈ జగత్తుకంతకీ మూల కారణము ప్రకృతి అన్నాయి కదా ప్రకృతిలో మూడు కారణాంశములు గలవు వాటికి గుణములు అనిపారు వై త్రీ రెండు ఎందుకు కాదు నాలుగు ఎందుకు కాదు అంటే దాన్ని ఎలాగ లెక్క ఇదంతా సాంఖ్యులు కపిలుడు శ్రీ శ్రీకృష్ణుడు కపిలుడు యొక్క సిద్ధాంతాన్ని ఇక్కడ అడాప్ట్ చేసుకుంటాడు అది వెల్ నోన్ సో ఈ జగత్తుకే చూడండి మీరు జగత్తుని వాళ్ళు ఎలా చూశారంటే మూడు అంశములు గలదిగా చూశారు ఏమిటి ఒకటి పదా ద్రవ్యము మ్యాటర్ ద్రవ్యము రెండు శక్తి ఎనర్జీ మూడు ఇంటెలిజెన్స్ జ్ఞానం ఇంటెలిజెన్స్ ఇప్పుడు భూమి భూమి భూమి మ్యాటర్ భూమి చాలా బరువుగా ఉంటుంది దాన్ని బరువు కాలకులేట్ చేస్తారు క్యాల్కులేట్ చేసి కొన్ని లక్షల కోట్ల టన్నుల బరువు ఉంటుంది భూమి ఆ భూమి ఆ మేటర్ అది తమో గుణము మేటర్ ఓకే భూమిలో మేటర్ అనే ఒక ఈ భూమి సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది మనకి మనం దాన్ని పట్టించుకోండి కానీ మీరు అసలు ఊహించండి ఆరు కిలోమీటర్ల డయామీటరు భూమి యొక్క డయామీటరు ఆరు వేల అంటే అంత పెద్ద గోడము అది సూర్యుడి చుట్టూ గేరా గేరా గేరా తిరుగుతోంది ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యేప్పటిక రౌండ్ వేసుకొచ్చు సూర్యుడు చుట్టూ తిరగడమే కాదు తన చుట్టూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతాం అంటే ఏమిటి ఇలా ఇలా తన చుట్టూ తిరిగేసుకుంటూ సూర్యుడి చుట్టూ తిరిగే కన్నీ ఇమేజిన్ అలా అలా తిరిగి ఇరవై నాలుగు గంటలకి ఎక్కడ అది అది ఎంత ఎనర్జీ అనుకుంటున్నారు పేరేది అది శక్తి ఏమండి తర్వాత కరెక్ట్గా తిరుగుతుంది సూర్యుడి చుట్టూ ఓ రోజు ఓ రకంగాను ఓ రోజు కొంచెం మెల్లగాను ఇంకో రోజు చాలా ఫ్యాస్ట్ గాను అలా తిరగదు తర్వాత తన చుట్టూ కూడా కరెక్ట్గా తిరుగుతుంది కరెక్ట్గా తిరుగుతుంది స్పీడ్ కరెక్ట్గా ఉంటుంది యాంగిల్ కరెక్ట్గా ఉంటుంది ఆర్బిట్ కరెక్ట్గా ఉంటుంది ఏమీ మారదు ఎంత కరెక్ట్గా ఉంటుందంటే మీరు సిద్ధాంతాలు రాసేసుకుని కూర్చోవచ్చు అదే సైన్స్ అంత కరెక్ట్గా తిరుగుతుంది అంటే దెర్ ఈజ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ ఇంటెలిజెంట్ యూనివర్స్ అంటారు ఫ్రెడ్ హాయిల్ అని ఒక పెద్ద ఎస్ట్రానమర్ ఒక గుండీవాడు ఆయన ద ఇంటెలిజెంట్ యూనివర్స్ అనే ఒక పుస్తకం ఉంటారు అసలు ఎన్ని తెలివితేటలు ఈ చంద్రుడికి ఎన్ని తెలివితేటలు ఇప్పుడు పక్షికు కుక్కకి తెలివితేటలు ఉన్నాయంటే అది గొప్ప కాదు వాటికి ఎలాగా ఉంది తెలివితేటలు ఈ ఈ చంద్రుడికి ఎన్ని తెలివితేటలు భూమికి ఎన్ని తెలివితేటలు ప్రాణము లేని వస్తువులకి వాటికి ఎంత ఇంటెలిజెన్స్ ఉందో అని పరిశీలిస్తారు అణువుల ఎందు కూడా గొప్ప ఇంటెలిజెన్స్ కలదు అణువులు పరమాణువుల ఎందు కూడా చక్కటి ఇంటెలిజెన్స్ ఉంటుంది అది మూడవ అంశము కాబట్టి ఎన్నున్నాయి జగత్తులో మూడు ఈ జగత్తు ఎక్కడి నుంచి పుట్టింది మూల ప్రకృతి నుంచి పుట్టింది ఈ మూడు కళ జగత్తు మూల ప్రకృతి నుంచి పుట్టిందంటే మూల ప్రకృతి ఎందు కూడా మూడు కారణతత్వములు ఉండవలేము జగత్తులో ఉండేటువంటి ఇంటెలిజెన్స్ జ్ఞానము దానికి కారణము సత్వము జగత్తులో శక్తికి కారణము రజస్సు జగత్తులోని ద్రవ్యము మ్యాటర్ ఫిజికల్ మ్యాటర్ దానికి కారణము తమస్సు సో ఆ కారణములు మూడు సత్వం రజ తమ వాటికి పేరు పెట్టుకున్నారు ఒక టెక్నికల్ నేమ్ ఎవరు పెట్టుకున్నారంటే గుణములు అని పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ గుణశబ్దానికి అర్థం ఏంటంటే ప్రకృతి అందలి కారణతత్వములు అని అర్థం ఓకే ఆ గుణములు మూడు కూడా ప్రకృతి నుండి పుట్టేయి సత్వం రజస్తమ ఇది గుణా ప్రకృతి సంభవా అయితే ఈ గుణములు ఏం చేస్తున్నాయి ఈ జీవుణ్ణి బంధిస్తున్నాయి దేహినం ఏంట జీవుడు ఎటువంటి జీవుడు వినాశములేని జీవుడు అవ్యయం ఇదొకటి పెద్ద కాంట్రడిక్షన్ మనము మన జీవితంలో ఉండే కాంట్రడిక్షన్స్ అంటే వైరుధ్యము అంటే తెలివి ఉన్న చోట విరోధం ఉండకూడదు విరోధము విరోధము అంటే విరోధం అంటే దెబ్బలాట కాదండి అంటే కాంట్రడిక్షన్ లైక్ ఏమంటే ఇక్కడ ఆరోగ్యం అక్కర్లేని వాళ్ళు ఎవరో చేయొచ్చండి ఆరోగ్యం మాకు అక్కట్లేదు అన్నవాళ్ళు ఎవరో చేయొచ్చు ఎవళ్ళు లేరు అందరికీ ఆరోగ్యం కావాలి ఆరోగ్యానికి ఆరోగ్యానికి ఉపకరించే భోజనం చేసేవాళ్ళు ఎవరో చేయొస్తాను అవుతా అది కూడా ఎవరూ లేదు ఈసారి ఇదే వైరుధ్యం అందరికీ ఆరోగ్యం కావాలి కానీ ఆరోగ్యానికి ఉపయోగపడే భోజనం చేసేవాళ్ళు ఎవరు లేదు నేను కూడా చేసేస్తలేదు అంటే ఏమిటి వీ కాంట్రడిక్ట్ అవర్ రిసెల్స్ మనకు ఆరోగ్యం కావాలి కానీ మనం తినేటువంటి ఆహారము అనారోగ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది మనకు ఆరోగ్యం కావాలి అనారోగ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది బీపీ ఉండడం మంచిది కాదుగా బీపీ ఎక్కువ ఉండకూడదు నాకు బీపీ ఎక్కువ ఉండకూడదు అని అందరూ అనుకుంటారు కానీ ఉప్పు తగ్గించండి అంటే ఎవళ్ళు తగ్గించండి ఉప్పు లేకుండా మజ్జిగా అన్నంలో ఉప్పు కలుపుకుంటుంటాను మజ్జిగన్నంలో ఉప్పు కలుపుకోవడం ఏంటండి తప్పు కదా అది ఎందుకంటే మజ్జిగ పెరుగు అన్నంలో ఉప్పు కలుపుకుంటే ఉప్పు బాడీలోకి పోతుంది నేను ఒక గ్రామ్ ఉప్పు కలిపేసుకుని బాడీలో పడేస్తే మీకు బీపీ ఎలా తగ్గుతుంది తగ్గదు బీపీ సమస్యకు పరిష్కారం దొరకదు మీరు టాబ్లెట్లు వేసుకుంటే ఏదో కంట్రోల్లో ఉంటుంది ట్యాబ్లెట్ వేసుకుంటే బీపీ తగ్గదు కంట్రోల్లో ఉంటుంది కంట్రోల్లో ఉండడం వేరు తగ్గడం వేరు కంట్రోల్లో ఉండడం అంటే తలపైకి ఎడుతుంటే వాళ్ళు మొక్కుతూ ఉండడం తగ్గడం అంటే ఇంకా తలపైకి ఎత్తదు కాబట్టి వైరుధ్యాన్ని మీరు ఇక్కడ నేను వైరుధ్యాన్ని చెప్పదలుచుకున్నది ఏమంటే మనము పుస్తకం వేదాంతం పుస్తకం తీస్తే నీకు పుట్టుక నీకు మృత్యువు లేదు అని చెప్తారు ఎలా ఉంటారు ఏ పుస్తకం తీసినా కూడా అదే మాట చెప్తాం సో చిరిగిపోయిన చొక్కా అని అవతల కొత్త చొక్కా దొరుకుతుంటే దాన్ని పుట్టుక కొత్త చొక్కా దొరుకున్నప్పుడల్లా పుట్టుకే పుట్టు పుట్టినరోజు కొత్త చొక్కా దొరుకుకోవడం అది వేరే సంగతి కొత్త చొక్కా దొరుకున్నప్పుడల్లా పుట్టుకే అంటే చిరిగిపోయిన చొక్కా చొక్కా చిరిగిపోతే అది పక్కన పారేశారు అంటే వాడు చచ్చిపోయడం నచ్చి కాదు చొక్కా ఎట్టిదో దేహము అట్టిది చొక్కాలు పాత తొక్కాలను పాదేస్తాం కొత్త చొక్కాలని తెచ్చుకుంటాం అలాగే అలాగే పనికి రాకుండా పోయిన దేహాన్ని జీవుడు విధులు పెట్టేస్తాడు దాన్ని పట్టుకున్న ఉపయోగం ఏంటి దాన్ని పనికి రానప్పుడు దాన్ని విధులు పెట్టేస్తాడు ఇంకో దేహానికి పోతాడు కాబట్టి జీవుడికి మృత్యు అనేది లేదు వీడు పుట్టినప్పుడు పుట్టలేదు మరణించినప్పుడు మరణించడు ఓకే కాబట్టి అవ్యయం ఏమంటే అవినాశి అయిన జీవుడు ఈ నశించిపోయే దేహంలో బంధింపబడి ఉన్నాడు ఎందువల్ల ఎంత దురదృష్టమో వచ్చినా అండి అంటే వీఆర్ ట్రాప్డ్ ఇన్ ది బాడీ వీఆర్ ట్రాప్డ్ ఇప్పుడు బాడీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనము ఒక ట్రాప్లో ఉన్నాము అని మనకి తెలియదు ఆరోగ్యంగా ఉన్నప్పుడు తెలియదు అనారోగ్యం చేసినప్పుడు ఓహో దిస్ ఈజ్ ఎ ట్రాప్ ట్రాప్ అంటే తెలుసు కదా ఒక ఖైదు ఒక ఖైదు మనం జైల్లో ఉన్నాము దేహమునే జైల్లో ఉన్నాము అని మనకి ఎప్పుడు తెలుస్తుంది కొంచెం అనారోగ్యం చేసినప్పుడు తెలుస్తుంది కొంతమంది ఈ జైలు నుంచి నాకు విముక్తిని కలిగించు మహాత్మా అని దేవుణ్ణి కోరుకుంటారు చాలరా బాబు ఈ దేహం దీనివల్ల కలిగేటువంటి తేడా ఇంత అంతా కాదు నాకేది చాలు అని దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటాం అంతటి ట్రాక్ బాడీ అలా అవ్వాల్సిన అవసరం లేదు కానీ అజ్ఞానం చేత అలా అవుతూ ఉంటుంది ఏమిటి ఆ రూపం ఏమి ఇదిగో ఈ మూడు గుణముల రూపముగా ప్రకృతికే మరో పేరు ఈ మూడు గుణముల రూపముగా ఆ మూడు గుణములు అజ్ఞానము ఈ మూడు గుణముల రూపంగా వినాశము లేని జీవుణ్ణి ఈ దేహమునందు బంధించి పెడుతోంది సో నిబద్ధవంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం సో అవ్యయం దేహినం ఇక్కడ గమనించటేమిటంటే దేహము వేరు దేహి వేరు రెండో ఒకటి కాదు ఇప్పుడు మీరు కార్లో కూర్చున్నారనుకోండి యు ఓన్ కార్ యు ఇన్హాబిట్ ది కార్ యున్ ది కార్ యు ఆర్ నాట్ ది కార్ మీరు చొక్కా తొడుక్కున్నారనుకోండి మీరు చొక్కా అయిపోతారా చొక్కా అయిపోరు చొక్కాన్ని తొడుక్కున్నారంటే అలాగే కార్లో కూర్చుంటే కార్ అయిపోతారా మీరు కార్ అయిపోరు ఇప్పుడు నేను ఒక ఆయన కార్లో వెళ్తున్నాం వెళ్తుంటే ఈ పైన రైలు కింద చిన్న గుహలాగా ఉంటుంది అన్న పథకాలకు బ్రిటిష్ వాళ్ళు కట్టినవి అడుగు నుంచి చిన్న రోడ్లు ఉంటుంది పైన రైలు పోతుంది అది చిన్నవిగా ఉంటుంది రోడ్డు ఇప్పుడు ఇప్పుడు ఆ రోడ్లో అవి సరిపడవు దాన్ని వైశాల్య విశాలంగా చేయాల్సి ఉంటుంది పాతకాలతో అని అల్లకుంట దగ్గర ఉంది ఈ ఈ కారులో వెళ్తుంటే ఇలా వెళ్తున్నాము ఏదైనా సడన్గా తలకాయ ఉంచుకున్నాను నేను చూసాను ఎవ తలకాయ ఉంటుంది అంటే పైన తగిలితే నీకు తగులుతుందా కారుకి తగులుతుందా కారుకి తగులుతున్నా నువ్వెందుకు తగుతూనే ఉంటున్నావు అంటే ఆయన నాకు అప్పుడు ప్రిన్సిపల్ చెప్పాడు కారు డ్రైవ్ చేసేవాడికి కార్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది బాడీ అర్థమైందా కరెక్ట్ అదే కారు డ్రైవ్ చేసేవాడికి మామూలుగా నడిచి వెళ్తున్నప్పుడు మన బాడీ మీద మనకి ఎటువంటి కంట్రోల్ ఉంటుందో rand control undundi kaaranam ayi baga vedi la id thalladi pothunnadu pakkana unna divider tagi pothundemo nenu bayapadta kan tagaldo enduku tagalante he no because for him the car is an extension of the body adgo chusara ante identification undedi ela untundo cheptunna that is the type of identification you identify with the car కార్ రేజ్ రోడ్ రేజ్ అని ఉంటుంది రోడ్ రేజ్ అంటే ఎలా ఉంటుందో తెలుసునండి ఇండియాలో ఎక్కువ మిగతా దేశాల్లో తక్కువ ఇండియన్ సొసైటీ ఈజ్ అ కన్సాల్టేషన్ ఆల్ సొసైటీ మీరు ఎప్పుడైనా న్యూస్ అయితే న్యూస్ టైమ్స్ నాకు న్యూస్ పెట్టండి పెడితే తొమ్మిది గంటకి న్యూస్ పెట్టండి డిబేట్ అని ఉంటుంది డిబేట్ ఈ కాలే డిబేట్ అక్కడ ఎవరు చెప్పింది మీకు వినపడదు అది చేసుకూడదే అరుపులు కేకలు బొబ్బలు పెడబొబ్బలు ఈజ్ దట్ ఈ దాట్ డిబేట్ తర్వాత పార్లమెంట్లో ఎవరైనా ఒక ఆయన రిప్లై మోడీ గారు నిలబడి మాట్లాడదాం మాట్లాడుతుంటే లేని మాట్లాడి దేనివంటే ఎలా లేదు దే షా అండ్ క్రాస్ టాకింగ్ ఉంటుంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతుండగా మీలో డజన్ మంది మీరు ఎదురుగా మాట్లాడేస్తున్నారనుకోండి అప్పుడు ఇంకేమో ఎవరిలో చెప్పింది వినబడి సో ఈ లక్షణం మీరు గమనించారా ఇట్ ఈస్ బికాజ్ ద సివిల్ సొసైటీ ఈజ్ అ కన్ఫ్రాంటేషనల్ సొసైటీ కన్సెన్సస్ సొసైటీ కాదు కాన్సెన్షువల్ సొసైటీ కాదు కన్ఫ్రాంటేషనల్ సొసైటీ మీకు డిబేట్స్ అంతటా ఉంటాయి కానీ ఇంత విరోధంతో నిండి ఉండవు ఇంత కలహపూర్ణంగా ఉండవు బో తేడాలు ఉంటాయి భేదాభిప్రాయాలు ఉంటాయి వీడి మాట వాడు కాదంటాడు వాడు మాట వీడి కాదంటాడు కానీ చెప్పేప్పుడు విని తర్వాత ఖండిస్తారు ఇక్కడ అసలు వినే ప్రసక్తే లేదు ఈ సో ఇంటాలరెంట్ దట్ ఈ కెనాట్ లిసన్ టు ది అదర్ పర్సన్స్ వ్యూ పాయింట్ ఎట్ ఆల్ అండ్ ది యాంకర్ ఈజ్ వర్స్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ వర్స్ దెన్ ఆల్ ఆఫ్ దా కన్ఫ్రాంటేషన్ ఆల్ సొసైటీ సో అది మీకు రోడ్ రేజ్ అనే దాంట్లో మీకు కనపడుతుంది రోడ్ రేజ్ అంటే ఎలా ఉంటుంది ప్రతి వాడు రూల్ను వైలేట్ చేస్తాడు ఎవడు లేన్ రూల్ లేన్ డిసిప్లిన్ ఎవడు ఫాలో కాదు అందరూ వైలేట్ చేసి ఇవ్వండి అందరూ అడ్వెంచరస్ డ్రైవర్స్ ఈడింగ్ అనేది దే డోంట్ నో ఇన్ఫ్యాక్ట్ ఆన్ ఇండియన్ రోడ్స్ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను మీ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ there is a thing called yielding yield y y i e l d yield meaning ante artham ante nuvvu aagi edutu vaadiki daari minnulu eppudena mi road daate appudu meeku vallu yield yield chestara no you cannot cross the road without taking some risk are you following you cannot cross the road ఓసారి నేను ఎక్కడో కెనడాలో ఎక్కడో రోడ్డు దాటుపోయాను రోడ్డు నేను దాటుపో దాటుతున్నాను దాటుతో ఏదో నాకు డౌట్ వచ్చి ఇలా చూస్తే ఒక డజన్ కార్లు ఆగి ఉన్నాయి నేను బహుశా ఎందుకో ఆగేరుతున్నాను ఎందుకో ఆగలేదు నేను రోడ్డు దాటుతున్నాను కాబట్టి ఆగేరు వాళ్ళ మీరు ఫోర్ లేన్స్ ఫోర్ లేన్స్ త్రీ లేన్స్ ఒక్కో లేన్లో టూ త్రీ ఫోర్ కార్స్ అందరూ కూడా ఆగిపోయి ఉన్నారు ఎంతగా ఎంత దూరంలో ఆగారో తెలిసిన టెన్ మీటర్స్ దూరంలో ఫోర్ మీటర్స్ దూరంలో ఆగారు నేను మా మిత్రుని అడిగాను అంత దూరంలో నీకోసమే ఆగారాయా అన్నారు వాడు అంటే వారు అంత దూరంలో ఎందుకు ఆగారంటే ఇంకొంచెం దగ్గరికి వస్తే దేవుడు పెట్టే టికెట్ ఎందుకంటే దగ్గరికి వస్తే మనకు ఏమనిపిస్తుంది టెన్షన్ వస్తుంది వాడి దగ్గరికి వస్తే టెన్షన్ వస్తుంది నడిచేవాడికి టెన్షన్ కలిగిస్తే హీవిల్ బీ టికెటెడ్ ఇమీడియట్లీ హీవిల్ లూజ్ హీజ్ లైసెన్స్ These rules are even more strict in Canada. America lo, entire, Canada lo, man, lo. Canada is a very interesting society. Anyway, road range. Road range is allowed to go to the car. If you want to go to the car, you can go to the car. Everyone is allowed to go to the car. A cycle is also allowed to go to the car. The cycle is allowed to go to the car. లోనాన్ని మోపడి వీటికి బ్రేకులు ఉండవు మీరు బై బై రూల్ బ్రేకులు ఉండవు చేతకి మొదలైనటువంటి స్కూటర్లకి బ్రేకులు ఉంటాయి కానీ పడవు ఆ వైర్ సాగుతుంది తప్ప బ్రేకులు పడవు సో వీడు ఆపుదా వలుపుకుంటాడు కానీ అది ఆగలి వెళ్ళి వీడు మడ్గారింటికి తగులుతుంది లేకపోతే తలుపుకు తగులుతుంది తలుపు తగిలితే ఏమవుతుంది తలుపుకి గీత పడుతుంది పెయింట్ కొంత దెబ్బతింటుంది డెంట్ పడుతుంది that is not to push this person into rage what he said digesh went putta putta putta putta this is called road rage on a delhi road rage pair toda one they have lynched him he was killed ante vallu chanta daan kada vallu kottesar putta nalgundi kalgi kottesar kada car ki dent podindi vadu kotteste vadu chachipoyadu edo heart problem untu intiki poyadu సో కారుకి డంటు పడితే అంత కోపం ఎందుకు వచ్చిందంటారు మీరు అర్థం చేసుకున్న ఒక పాయింట్ ఏదో ఏదో కథలు చెప్తున్నాను అనుకుంటున్నారా కారుకి డెంటు పడితే అంత కోపం ఎందుకు వచ్చిందంటే కార్ ఈజ్ అన్ ఎక్స్టెండెడ్ బాడీ అంటే అజ్ఞానం దేహంతో సరిపడలేదు కారుకి కూడా వెళ్ళింది నా యూ టెల్ మీ ఈజ్ ఇట్ కరెక్ట్ టు ఐడెంటిఫై విత్ ది కార్ ఈజ్ ఇట్ కరెక్ట్ it is proper you should not identify with the car then on the same count you should not identify with the physical body also and adalla paguthunnante kudral ante adhe vedanta that is mere vedanta begins kabatti kaani manavunu a physical body toti identify ayyuntadu he identifies with the physical body so ఆ విధంగా ఎప్పుడైతే మీరు ఫిజికల్ బాడీతో ఐడెంటిఫై అయ్యారో ఆ బాడీ యొక్క మ్యాటర్ నేను అయిపోతాను మ్యాటర్ జడం కాబట్టి నేను జడు అయిపోతాను ఏమంటే అంటే తమో గుణం బాడీలో మీకు చలనం ఉంటుంది అవయవములు కదులతో ఉంటాయి యాక్షన్స్ ఉంటాయి వాటితో ఐడెంటిఫై అవుతా రజోగుణం అంటే నేను కర్తనవుతాను సత్వగుణము సుఖ దుఃఖముల యొక్క ఆశ్రయము సత్వము సుఖానికి ఆశ్రయం సత్వము సో ఏదో సుఖం ఉంటుంది సుఖం ఉంటే దుఃఖం కూడా ఉంటుంది రజోగుణం నుంచి దుఃఖం వస్తుంది సత్వగుణం నుంచి సుఖం వస్తుంది అంటే నేను సుఖిని దుఃఖిని అవుతాను అంటే సంసారిని అవుతాను అంటే తమోగుణంతో ఐడెంటిఫై అయ్యి నేను పుట్టి గిట్టేవాడిని అవుతాను రజోగుణంతో ఐడెంటిఫై అయ్యి నేను కర్తను అవుతాను సత్వగుణంతో ఐడెంటిఫై అయ్యి నేను సుఖి దుఃఖి సంసారిని అవుతాను భోక్తను అవుతాను అంటే ఏమైందండి ఈ మూడు గుణాలు కలిపి వీడిని సంస్ దేహంలో బంధించి పెట్టేయి చేపని వల వేస్తారు ఆ వలలో చేప చిక్కుంటుంది అటువంటి వల మాయాశక్తి అనే వల ఈ వలకి మూడు రకాల దారాలు ఉంటాయి వలకి దారాలు ఉంటాయి కదా ఆ దారములే సత్వర్గస్తము గుణములు గుణము అంటే దారము కూడా గలదు ఓకే ఏమిటి బంధము గుణముల బంధిస్తున్నాయి అంటే అభిప్రాయమేమి అంటే ఇప్పుడు ఈ సృష్టిలో పదార్థములు ఉంటాయి కారు ఇల్లు మొదలైన పదార్థములు ఉంటాయి ఇవన్నీ గుణకార్యములే అన్నీ చక్కరు చేయాలి ప్రకృతి నుంచి పుట్టినవే కదా అన్నీ కూడా సో భూమి భూమి అంటే క్షేత్రము అంటే పంట పొలము లేకపోతే నివేశన స్థలము ఇల్లు కట్టుకునే చోటు ఇటువంటివన్నీ ఉంటాయి కారు ఇల్లు వాకి వస్త్రములు ఆభరణములు ఇవన్నీ ఉంటాయి వీటి ఎందు ఇవి నావి అని వీడు అతుక్కుని ఉంటాడు అది బంధం అంటే ఇప్పుడు బంధము అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఓ బరువైన మూత నెత్తిమే పెట్టుకున్నా ఈ మూత మహాబరువుగా ఉంది మెడ నొప్పు పుడుతోంది ఆ మూతలో అక్కర్లేని బయట పారాయొచ్చు కదా బరువు తగ్గుతుంది కదా అంటే అన్నీ కావాలి ఏది పారదర్శది లేదు అన్నీ కావాలి మరి అదే కదా బంధం అంటే కాబట్టి ఇది నా ఇల్లు అంటాడు నా ఇల్లు అన్నది బంధమా లేకపోతే స్వాతంత్ర్యమా బంధమే ఎందుకని బంధం అంటే జైలు అంటే ఏమిటి ఎక్కడి నుంచి అయితే మీరు మీకు తోచినప్పుడు నడిచి వెళ్ళిపోవడానికి అవకాశం లేదో దానిని ఏమంటారు జైలు అంటారు నా ఇల్లు అన్నప్పుడు దానికి ఈ మాట ఈ సిద్ధాంతం దానికి కూడా వర్తిస్తుంది వర్తిస్తుంది కదండి యు కెనాట్ వాక్ అవే యు కెనాట్ వాక్ అవే వెన్ యూ కెనాట్ వాక్ అవే ఇట్ ఈజ్ యువర్ బాండేజ్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఏడున్నరకి ఎవరు వెళ్ళడానికి వీరు లేదు అన్నారనుకోండి దెబ్బికామ్స్ మీరు ఏడున్నరకి ముందేనా వెళ్ళచ్చు ఏడున్నరకి వెళ్ళచ్చు తర్వాత వెళ్ళచ్చు రాత్రి ఇక్కడ విశ్వించినా మాకేం అభ్యంతరం లేదు అన్నారనుకోండి దెర్ ఇస్ ఫ్రీడమ్ సో నా ఇల్లు అంటే అది బాండేజ్ అంటుంది ఇల్లు అంటే బాండేజ్ కాదు నా ఇల్లు అంటే బాండేజ్ సో ఈ విధంగా ఐడెంటిఫికేషన్ అంటారు అంటే సంసారులు ప్రతి దాంతో కూడా చాలా తేలికగా ముందు వెనక చూసుకోకుండా ఆలోచించకుండా ఐడెంటిఫై అవుతూ ఉంటారు మమేకమవుతూ ఉంటారు ప్రతిదాంతో ఐడెంటిఫై అవుతారు ప్రతిదాంతో సో చాలా చిత్రంగా ఉంటుంది అంటే మహాత్ములు దేనితోటి ఐడెంటిఫై అవ్వరు దేన్ని ఐడెంటిఫై అవ్వరు పుస్తకము తప్ప నా పుస్తకం ఇల్లు అనే తప్ప నా ఇల్లు అని ఉన్నాడు ఇప్పుడు బస్సు ఎక్కుతారు మీరు ఐడెంటిఫై అవుతారా యూ డోంట్ ఐడెంటిఫై బట్ సమ్ పీపుల్ ఐడెంటిఫై ఆల్సో ఓ సీట్లో కూర్చొని నా సీటు అంటాడు అడ్ యూ మై సీట్ దర్ ఈజ్ నాట్ మై సీట్ దర్ ఈజ్ ఓన్లీ సీట్ దర్ ఈజ్ నాట్ మై బస్ దెర్ ఈజ్ ఓన్లీ బస్ దెర్ ఈజ్ నా ఐడెంటిఫికేషన్ బట్ యుడెంటిఫై విత్ ఏ హోమ్ హౌ హౌ కెన్ యూ ఐడెంటిఫై సో ఇటువంటి ఐడెంటిఫికే ఇదంతా మరి వేదాంతం అంటే ఇలాగే ఉంటుంది ఎవరైనా కొత్తగా వినడానికి వచ్చారనుకోండి వాళ్ళు ఆశ్చర్యపోతారు ఏమిటి అలా మాట్లాడుతున్నాడు మరి ఇల్లు మరి నాది కాకపోతే మరి వాడి కాగింది వాడిదా అదే వాడు నేను అప్పు చేసి కడితే ఇది నాది కాదంటాడేది వీడికి పిచ్చెక్కింద నాకు పిచ్చె కింద క్యా చల్లరా హా అలా అలా ఉంటుంది అదే పురాణానికి వెళ్ళారనుకోండి నో ప్రాబ్లం ఇలాంటి ప్రసక్తులు ఉండవుతాయి కాబట్టి సో ఇక్కడ ఈ ఈ ప్రసంగం ఇలాగే ఉంటుంది వేదాలతో ఇలాగే ఉంటుంది కనుక నా ఇల్లు నా ధనము కాబట్టి ధనము నా అనుకోవడానికి అవకాశం ఉందా ఇప్పుడు మీ జైబులో వంద రూపాయలు ఉందనుకోండి అది నా అని ఎలా అనుకుంటారు అది ఎప్పుడు వచ్చింది ఓ గంట క్రితం మీ జైబులోకి వచ్చింది రేపు పొద్దున్న లోపల అది ఇంకో నోటకి వెళ్ళిపోతుంది నా అని మాటకు అర్థమైంది అంతా కూడా మన అధ్యయనం చేసి మనకు ఆ లాయల్ ఇష్టం ఉంటుంది విన్నే ఏమంటారంటే ఇమాజిన్ అంటారు ఇమాజినేషన్ మనం ఏమనుకుంటాం ఐ నో దట్ ఇట్ ఈస్ మై హౌస్ అంటారు దట్ ఈస్ నాట్ నాలెడ్జ్ యు ఆర్ నాట్ నోయింగ్ యు ఆర్ ఇజినింగ్ Swami so, Rinja sanita, I imagine that it is my house, and he ante andangam to me. Correct, kaam to me. I imagine he is my son. Ah, now you are talking correctly. I imagine she is my wife. Yes, yes, you are doing right. You are doing excellent. Do you like that? Jata Mhatmulu, when they say, my son... మా ఇవ్వా ఆ పదప్రయోగాన్ని చూసి ముక్కు మీద వేలేసుకుంటాడు అయ్యా రామ్మ వాట్ ఈజ్ హీ టాకింగ్ కాతే కాంత కస్తే పుత్ర అయ్యా కబ వాచాలని కూడా ఏదో ఉంది దాంట్లో అభైవమైన శ్లోకాలు వరి వదలుబోతూ ఏం మాట్లాడుతున్నావు కదా అని కూడా ఉంది తర్వాత ఎక్కడ వాచాలత్వం అంటే ఏదో ఉంది లోకం గుర్తు లేదు ఏమండి ఏం మాట్లాడుతున్నాడండి కే కాంత కే పుత్ర ఇంకేం ఏమి రిప్లై ఇస్తారు సంసారోయం అతీవ విచిత్ర అబో ఈ సంసారం చాలా కమాల్ కచ్చి భావి అతీవ విచిత్ర కమాల్ కమాల్ అంటే అర్థమైంది కదండి చాలా విద్యూరమైనది సుమా ఇది కానీ నాయన శుభం అని వాళ్ళ వాళ్ళు అడుగుతారు శంకర అదే బంధము అంటారు అంటే గుణములు ఎలా బంధిస్తాయి తర్వాత పరివారము మనుషులు ఉంటారు ఈ మనిషి నావాడు ఏదో పేరు పెట్టడం ఇప్పుడు నా భార్య అంటే ఒక ఫుల్ ఇండివిజ్యువల్ ఫుల్ గ్రోన్ ఇండివిజువల్ని యూ హ్యావ్ బికమ్ అన్ అపెండిక్స్ టు యువర్ సర్ యు డోంట్ నో హూ యు ఆర్ యు హు హవ్ ఎన్ అపెండిక్స్ షీఈ్ మై వై అపెండి పుస్తకం చిగురిగా అనుబంధములు ఉంటాయి అపెండిక్స్ వన్ అపెండిక్స్ టూ అపెండిక్స్ త్రీ అని అనుబంధములు ఉంటారు ఎప్పుడైనా ఎదుగుద్రా కాబట్టి వీడికి అపెండిక్స్ ఎన్ని భార్య ఒక ఎపెండిక్స్ కొడుకు ఇంకో ఎపెండిక్స్ కూతురు ఇంకో ఎపెండిక్స్ మేనమానం ఇంకో ఎపెండిక్స్ బావమరగ్ ఇంకో ఎపెండిక్స్ ఇవి అపెండిక్స్ అరే తా దూరం గంట లేదు మెడకు డోలు అన్నట్టు సో వీడియో అజ్ఞానంలో ఉంటాడు మళ్ళీ ఇది ఇదంతా కూడా గుణముల యొక్క బంధము శరీరము శరీరము నేను నాది అంటాడు అంటే తమో గుణంతో ఐడెంటిఫై అవుతాడు ఘటనలు పరిస్థితులు వాటితోటి ఐడెంటిఫై అవుతూ ఉంటాడు ఈ విధంగా ఎక్కడెక్కడైతే నాది అని మీరు అనుకుంటారో అక్కడక్కడ బంధము ఉంటుంది బంధము సో ఒక్క మాటలో చెప్పాలంటే అంటే మరి నేను చెప్పేది అంత ఫిలాసఫీ అంటే ఇలాగే ఉంటుంది మీరు చాలా ఓపెన్ మైండ్తో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి ధనవంతులు అంటే ధనవంతులు అనే మాట మీరు వింటారు ధనవంతులు అంటే అర్థం ఏంటో తెలుసుకోండి ధనమునకు బానిసలు అని అర్థం దట్ ఈస్ ద మెయిన్ ధనమునకు బానిసలు వాడు ఏం చేస్తారంటే ఒక పది మూట కడతారు మూట కట్టి దాన్ని చూసుకుంటూ ఉన్నాం కానీ లెక్కలు వేసుకుంటూ ఉండడం తర్వాత దాని గురించే ఆలోచిస్తూ ఉండడం ఇప్పుడు నేను చచ్చిపోయినప్పుడు వీటి పది లక్షలు ఏం చేయాలి ఎలాగ దేన్ని ఖర్చు పెట్టాలి అని లెక్కలు వేసుకోవడం విల్లు రాయడం వాడు బతుకున్నంత కాలం దానికి ఊరిగని చేస్తూ బతుకుతాడు ఆ పది లక్షలు తినడం అది ఎవడైనా కొట్టేస్తే గుండె అవేసీట్లా దుఃఖిస్తూ కూర్చుంటాడు అది బంధం అంటే సో హీ ఈజ్ అ స్లేవ్ టు ది వెల్త్ rich man is one who is a slave to the world which people allage untaru meeru avalanna rich people nu chudandi i'm not ignorant to rich people i'm not ignorant in rich people vadu choyanam pedthadu untadu kavalsina shema kodukostu untadu how can i be aggressive vadu only sadhi that they are slaves to their world that is true allage my family antadu he is a slave to the so called family freedom one do undu prem antadu prema i tell you one truth ante baade meeru if you are willing to take it if you are willing to understand at least you promise me to think meeru naa maata meeru ventane swikara vichalanna abidrayi kadu at least you promise to think when you say i love you just do not know what is love enduko telustunnandi there cannot be love without freedom ఫ్రీడమ్ లేకుండా లవ్ ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రీడంలో ఉన్నవాడు ప్రేమించగలుగుతాడు ఫ్రీడమ్ లేనివాడు ఎలా ప్రేమిస్తాడు కాబట్టి మనకి ఫ్రీడమ్ లేనప్పుడు వెన్ వీఆర్ నాట్ ఫ్రీ వెన్ వీఆర్ బౌండ్ వాట్ ఇన్ వాట్ ఇమోషన్ వీ హ్యావ్ ఈజ్ ఓన్లీ అటాచ్మెంట్ నాట్ లవ్ లవ్ ఈజ్ ఏ వెరీ బిగ్ థింగ్ లవ్ని మీరు డిస్కవర్ చేస్తే యూ హ్యావ్ డిస్కవర్డ్ గాడ్ బికాస్ గాడ్ ఈజ్ లవ్ కాబట్టి చాలా చాలా గొప్ప విషయం అది కనుక మనిషి ఫ్రీగా ఉంటేనే లవ్ చేయగలుగుతాడు ఈమె నా భార్య అన్నాడు అనుకోండి ఈమె నా భార్య అనుకుంటున్నంత కాలము ఆమెను డామినేట్ చేయాల్సి ఉంటుంది ఆమెను డామినేట్ చేయాల్సి ఉంటుంది ఆవిడికి వెయ్యి రూపాయలు ఇచ్చి అకౌంట్ అడుగుతాడు ఎందుకని నా భార్య కనుక అంటే వెయ్యి రూపాయలు ఇచ్చి అకౌంట్ అడిగేటంటే అర్థం ఈజ్ ఈ నాట్ డామినేటింగ్ ఈజ్ డామినేటింగ్ and then i possesses possesses and our friends will not say that we should do this we should live our life in a favorable way we should talk in a way that is pleasing to him we should do what he likes we should do what he likes this is what we call dominating and possessing we do this to wife and we do this to children in all the world it is like that పిల్లల్ని ఆరోగ్యంగానే పెంచి ప్రయత్నం చేస్తారు దట్ ఈస్ కాల్డ్ బాండేజ్ ఆ పిల్లలు గెట్ అవుట్ ఆఫ్ అవర్ ఆర్బిట్ మన ఆర్బిట్లోకి అర్థం వాళ్ళు ఆర్బిట్ గీసి దాని లోపల వాళ్ళని కూర్చోబెడతాం వాళ్ళు కొంచెం వయస్సు వచ్చిన తర్వాత వాళ్ళ ఆర్బిట్లోంచి బయటికి పోతారు బయటికి వీడు కంగారు పడుతుంటారు వాడు అమ్మాయిని ప్రేమించారంట అనేప్పటికీ వీళ్ళ గుండెల్లో రాయి పడుతుంది అమ్మాయిని ప్రేమించడమనేప్పుడు గుండెల్లో రాయి మొదటి ప్రశ్న ఏమడగాలో తెలిసినా ఆ అమ్మాయి మన మతమా మరో మతమా అని అడగాలి మన మతం ఆ కోలేదా నువ్వు ఆ మాత్రం బుద్ధిమంతులు అయ్యేందుకు సంతోషం అనే అనక్ష మన మతం సంతోషం ఏ మన కులం అయితే సంతోషం మన బంధువర్గంలో పిల్లయితే ఇంకా సంతోషం ఏదో ఉంటాయి తీసు ఉహాయోలో చేతులు బరికాలి అంటే ఏదో ఒక ఆయన స్వామీజీ మీ ఆశీర్వచనం కావాలి నా కొడుకు ఆడదాన్ని ప్రేమిస్తే సాధింక పర్వాలేదు అంటే నేను చెప్పాను నేను ఆశీర్వదీ కష్టం ఏమిటో నాకు అర్థమైందా మీ ఇబ్బంది మీ మీ అది స్ట్రెస్ ఐ ఫుల్లీ అప్రిషియేట్ ఐఎమ్ బ్లెస్సింగ్ యూ నీ కొడుకు అమ్మాయినే ప్రేమిస్తాడు అని నేను బ్లెస్ చేశాను నా బ్లెస్సింగ్ మూలంగానే అతను అమ్మాయిని పెళ్ళి ఆడినాడు సో వీ ట్రై టు డామినేట్ అవర్ చేట్ ఈజ్ నాట్ లవ్ నేను కొంచెం డైగ్రెస్ అయ్యాను ఆ డైగ్రెషన్ పట్టించుకోకుండా కమ్ బ్యాక్ టు ది పాయింట్ సో వీ డామినేట్ దట్ ఈజ్ నాట్ లవ్ దట్ ఈస్ అటాచ్మెంట్ And when you are attached, when you dominate, you don't have freedom. If you dominate a person, you have freedom. Why? You don't have freedom in this book. You can tell me what you want to do. You don't have a lot of time, you don't have a lot of time. You don't have to do it. You can tell me that I am king. Why? I don't have a lot of time. రెండోసారి కూడా తీసుకొస్తుంది మూడోసారి వెళ్ళదు వెళ్ళదు అక్కడే ఏర్పడుతుంది వీడు హీ బికమ్స్ హ్యాప్ సగం అయిపోతుంది అదే గాలి తీసేసింది కదండి కుక్క పిల్ల పెడితే బండి విసిరితే పట్టుకుని హక్కుపోతే గాలి తీసేసి హవా బెటదియా దిస్ ఇస్ ది బాండేజ్ సంసార బంధం అలా ఉంటుంది ఇదంతా కూడా గుణముల యొక్క బంధము సో డేర్ బాయ్ ఈ జీవుడు ఏమైపోతాడో తెలుసు అంటే స్వతంత్రుడు వీడు సర్వస్వతంత్ర అవ్యయము వినాశము లేని వాడు సర్వస్వతంత్రుడు కానీ ఈ గుణములతోటి తాదాత్మ్యము వలన వీడు డిపెండెంట్ అయిపోతాడు సైకలాజికల్లీ డిపెండెంట్ మానసిక పరాధీనతలో పడిపోతాడు సో ఈ మూడు గుణములు మీకు ఒకే దేహంలో బాల్యము తమోగుణము యనము రజోగుణము మధ్యవయస్సు వృద్ధాప్యము సత్వగుణము హోప్ఫుల్లీ హోప్ఫుల్లీ వాడు కనుక వేదాంత విద్యార్థి గీతా విద్యార్థి అయితే పెద్ద వయస్సులో సత్వగుణ ప్రధానంగా ఉంటాడు గీత విద్యార్థి కాదనుకోండి పెద్ద వయస్సులో కూడా రజోగుణంలోనూ తమోగుణంలోనూ ఉండిపోతాడు తమో గుణంలో ఉండిపోతాడు దేహమే అభిమానం పెట్టేసుకుని రజోగుణంలో ఎవేవో కోరికలతోటి భయాలతోటి ఉండిపోతాడు రజోగుణం అంటే కోరికలు భయము సత్వగుణము ఎరువునే అనుగుడు భగవద్గీత చదువుకున్న విద్యార్థులకి సత్వగుణం కూడా అనుభవానికి వస్తూ ఉంటుంది సో ఈ మూడు గుణములు ఉన్నాయి ఇప్పుడు మీకు దీంట్లో సత్వగుణము విలువైనది ఆల్రెడీ చెప్పేస్తున్నాను నేను యాంటిసిపేట్ చేసి ఇదంతా రాబోతోంది సత్వగుణమునకు ప్రాముఖ్యం ఎక్కువ సత్వగుణము జ్ఞానము మనం చూసాం కదా సత్వము జ్ఞానము రజస్సు శక్తి తమస్సు జడమైన పదార్థము కాబట్టి సత్వానికి విలువ ఎక్కువ ఇప్పుడు బంగారం ఇరవై నాలుగు క్యారెట్ల ఇరవై నాలుగు అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రతిఫ్ తీసుకోవాలి సో ట్వంటీ క్యారెట్ బంగారం తీసుకుని దాంట్లో రాజు కలుపుకుంటూ పోయారనుకోండి ఏమవుతుంది బరువు పెరుగుతుంది కానీ విలువ తగ్గిపోతుంది బరువు పెరిగి విలువ తగ్గుతుంది అలాగే సత్వగుణంతో ప్రారంభించి దానికి రజోగుణము తమోగుణము పెంచుకుంటూ పోయారనుకోండి అంటే వాడి విలువ తగ్గిపోతుంది అంటే ఫ్రీడమ్ తగ్గిపోతుంది వాడి యొక్క విజ్ఞానము తగ్గిపోతుంది రజోగుణం పెరిగింది కనుక సంసార బంధము పెరిగిపోతుంది అది బరువైపోతుంది సంసారం బరువుతుంది తమో గుణం పెరిగిందంటే బాడీ కూడా పొరువైపోతుంది దేహం కూడా చాలా దట్టంగా తయారవుతుంది అది తమో గుణం అంటే ఇది ఉడికే ఆహారాన్ని భక్షిస్తూ ఉండడము విశ్రాంతిగా పడుకుంటూ ఉంటే ఏమవుతుంది బాడీ ఏమవుతుంది ఇట్ ఇట్ బికమ్స్ హెవీ అయితే ఓల్డ్ ఏజ్ వచ్చేప్పటికీ ఆ మెటబాలిక్ తగ్గి కొంత బాడీ హెవీ అవుతుంది కాబట్టి దాంతో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు దాన్ని మీరు ఎవరో దోషంగా పరిగణించవద్దు ఓల్డేజ్లో అటువంటి మెటబాలిక్ ప్రాసెసెస్ చాలా స్లో అయిపోతాయి ఎప్పుడైతే స్లో అయిపోతుందో మెటబాలిజమో మీకు వెయిట్ పెరుగుతుంది అందుకే పూర్వం వాళ్ళు ఇప్పుడు పిండి చక్కడి పిండి ఎందుకంటే ఏదో పలహారం చేసి పడుకుంటారు ఎందుకంటే మెటబాలిజం రేటు తగ్గింది వీడి యాక్టివిటీ తగ్గిపోయింది ఆహారం అదే లెవెల్లో అట్టి అది బరువు పెరిగిపోతుంది అందుచేత ఇప్పుడు ఇప్పుడు పిండి తిన్నారని ఇప్పుడు పిండి చేశారనుకోండి ఇప్పుడు పిండిలోకి ఏముంటుందో ఆధారమేముంటుందో ఏదో పచ్చడి ఉంటుంది ఏదో పచ్చడి టొమాటో పచ్చడి చేశా ఏమిటి ఫుడ్ ఏమిటంటే ఇప్పుడు పిండి టొమాటో పచ్చడి మజ్జిగ నీళ్ళు లేదు అది భోజనం ఇంకా వెరైటీ కావాలంటే ఏదో ఆవకాయో మాగాయో వెరైటీ ఎంత తింటాడు ఇప్పుడు పిండి ఎంత ఉత్సాహంగా తిన్నాకంటే సగవే తింటాడు ఏ తింటారు అది అదే ఓ బొట్టే పెట్టి ఓ డజన్ ఐటమ్స్ పెట్టి జిలాబీలో అవి పెట్టండి ఒక ఆవల్సరంత భోజనం చేస్తారు అంచేతం వాళ్ళు ఏం చేస్తారంటే అదే ఉప్పుడు పిండి చెప్పుడు పిండి రెండు ఉప్పుడు పిండి చెప్పుడు పిండి చప్పుడు పిండి వెరీ శ్రేష్టం పిండి దిష్టం అంటే కొత్త ఉప్పు ఉంటుంది దాంట్లో ఇది దీన్ని డైటింగ్ అంటారు ఇది ది క్లాసికల్ డైటింగ్ సో వెరీ యూస్ఫుల్ ఫస్ట్ కనుక ఇదో ఈ విధంగా ఆ గుణముల యొక్క మాయాజాలంలో పడి మనము కొట్టిపోతూ ఉంటాము అంత అజ్ఞానం కాబట్టి ఈ పైన మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ గుణాలని బాగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు సత్వగుణంతో మొదలుపెట్టారు సత్వగుణంలో రజోగుణం పెరిగిపోతే మీకు బరువు పెరుగుతుంది బంగారంలో కలిపి బరువు పెరుగుతుంది కానీ విలువ తగ్గిపోతుంది అలాగే జీవితానికి విలువ తగ్గిపోతుంది కానీ రజోగుణము తమోగుణము కల్తీ లేని సత్వగుణ ప్రధానుడుగా మీరు నిలబడగలిగితే మీ జీవితానికి వన్నే పెరుగుతుంది బంగారం వంటి జీవితం ఉంటుంది అంటే స్వాతంత్ర్యం ఉంటుంది బంధము ఉండదు ఇదంతా కూడా ఈ గుణముల యొక్క నిరూపణము మనము చాలా విస్తారంగా చూడబోతూ ఉన్నాము శ్లోకం అనేసిద్దాము సత్వం రజస్తమ ఇది గుణి సంభవా నిబద్ధంతి మహాబాహో దేహే దేహినమూ్యయం నేను శ్లోకం అయిపోయిందనుకున్నా భాష్యం ఉండనే ఉన్నాయి అవతారిక కేనంతిచ్యతే అదే అవతారిక ఏ గుణములు ఏ విధంగా ఈ జీవుణ్ణి బంధిస్తున్నాయి జీవుడికి గుణ సంపర్కం లేకపోతే దేవుడు అయిపోతాడు జీవుడే దేవుడు గుణముల చేత బంధిస్తే జీవుడే సంసారి అవుతాడు అవి ఎలా బంధిస్తున్నాయో తెలుసుకోవాలి దీన్నే ఏమన్నారంటే మనం జైల్లో బంధింపబడి ఉన్నాము ఆ జైలు యొక్క బ్లూ మనకి తెలియాలి జైలు బ్లూ మనకి తెలిస్తే ఆ జైల్లోంచి మనం బయటపడే ఉపాయము దానంతే మన ముందుకి వస్తుంది కాబట్టి మనం ఏ జైల్లో మనం ఉన్నామో ఆ జైలు యొక్క బ్లూ ప్రింట్ తెలుసుకోవాలి ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఊరికే కథలు వినేసి వీడు ఎలా చేశాడు వాడు ఎలా ఉపయోగం ఏంటి రావణాసురుడు సీతాదేవిని అపహరించిన మాట వాస్తవమే ఇప్పుడు అది కొత్తగా తెలుసుకుని మీరు ఏం చేస్తారు అలా కాకుండా రావణ ఇంకా రామాయణం పరిస్థితి వేరు ఏవో ఏవేవో కథలు తెలుసులో ఏం చేస్తారు ఏం ఉపయోగం ఉండదు రామాయణం మాట లేదు రామాయణం కథ కాదు అది కావ్యం వేరే మిగిలిన కథలు ఉంటాయి ఏవేవో కథలు ఉంటాయి అవి తెలిసినవి ఏం చేస్తారు వాటి వల్ల ఉపయోగం ఉండదు పైగా మిస్లీడింగ్గా అయినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు వేరే నీ నో ది బ్లూ ప్రింట్ ఆఫ్ ది జైల్ ఇన్ విచ్ యూఆర్ బాండ్ అప్పుడు ఆ జైల్ నుంచి బయటపడే ఉపాయము మనకి తెలుస్తుంది అందుకోసం ఆ చేస్తున్నాము సత్వం గజ తమ ఇవం నామాన ఈ గుణములకి మూడు పేర్లు అవి పేర్లు ప్రసిద్ధములైన పేర్లే గుణా ఇది పారిభాషిక శబ్ద గుణము లేని మాట ఎక్కడో ఏడో అధ్యాయంలో ఉందనుకున్నా ఎక్కడే నాముండే ఉంది నేను ఏడో అధ్యాయంలో గుణాల గురించి ప్రసక్తి వచ్చి అక్కడ ఉందని నేను భ్రమపడ్డా ఈ గుణములోనే మాట గుణ అనే పదము పారిభాషిక పదము పారిభాషిక పదము అంటే టెక్నికల్ వర్డ్ అని అర్థం ఇప్పుడు కంప్యూటర్ పుస్తకంలో మౌస్ అని ఉంటుంది మౌస్ అంటే ఎలక పిల్ల అని అర్థం చెప్పకూడదు ఇట్ ఏ టెక్నికల్ వర్డ్ విండోస్ విండోస్ అంటే కిటికీలు తలుపులు కాదు ఇట్స్ ఏ టెక్నికల్ విండోస్ ఈజ్ టెక్నికల్ వర్డ్ అలాగే గుడా అంటే టెక్నికల్ వర్డ్ అంతేగాని తెల్లని గోడ గోడ ఏమో ఉన్నది తెల్లని గుణము అలా అలా కాదు డి నాట్ లైక్ దాట్ ఓకే నా రూపాధివతు ఇప్పుడు ఒక ద్రవ్యం దాన్ని ఆశ్రయించి గుణములు ఉంటాయి ద్రవ్యము అంటే ఒక మెటీరియల్ థింగ్ ఉంటే దానికి గుణాలు ఉంటాయి ఎలాగా ఇప్పుడు ఒక బొమ్మ ఉందనుకోండి అది మెటీరియల్ దానికి గుణం ఏమిటి అందమైన రూపము గలది రూపమనే గుణము లడ్డు ఉందనుకోండి అది మెటీరియల్ థింగ్ మంచి పరిమళముతో సుగంధముగా ఉన్నది అది గుణము కాబట్టి మెటీరియల్ ద్రవ్యాన్ని ఆశ్రయించి గుణాలు ఉంటాయి రూపము గంధము పరిమళము ఇత్యాది అలాంటి గుణం అనుకున్నారు కాదు ఇది పారిభాషిక పదము నచ్చ ఈ మీమాంస తర్వాత చూద్దాం అదేదో అదే చర్చలో ప్రవేశిస్తున్నారు సాక్ష్యతారులు ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదక్ష్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిష్యే శాంతిశాంతిశాంతి